భ నా దీవాని బ్రహ్మ దేవ ఈ దినం మాకు ఇచ్చిన నా దివాణి శ్రోతం ఈ దినం నూతన కీపా నూతన శక్తి నూతన పరిశుద్ధలో ఇంకా జ్ఞానం ఎదురు చూసే పరిశుద్ధులు ఎదుగుదని నా దీవాన్ని శ్రోతం చేసాం మీరాకరీవాణి శ్రోతం ఈ దినం ఎంత మంది చూడలేకున్న మాకు సజ్వులు పెట్టిన దీవా సజ్జులైన దీవాన్ని శ్రోతం చేశాం ఏ సేయాన్ని పొందాలభ మీకు ఇబ్బంది పోగొట్టి విద్యులు జోయించండి బలం జయించండి స్వచ్ఛపర్చని అలాది ఎలా జీవానికి శోతం చేస్తాం దాని బిడ్డలు నడిపించింది ఆన్లైన్ రావాలా అలాది అలాగే అనేక ప్రభావం వాడబలభా కుటుంబం వాడబల అలది ఎలాది సమయం చేస్తు ప్రభా నా దీవ కుటుంబు మూడుగుతుగా అలాది ఎదురు చేస్తుంది కదా సువార్త చెప్పాలా అలాది అలాది గొప్ప జనం ప్రభావం రావాలా ఇసుప్రభాఖ నా ఈశ్రానికి శ్రోతం చేసాం ఈశ్రానికి వందలు పల్లె జ్ఞానం అందరికి అందించండి పల్లెకి తలంపు దేండి నా జీవానికి శ్రోతం చేసాం వాక్చంద్ర పట్టణాలు నడిపించి రాణి బిడ్డలు నడిపించి అక్కడికి కాల్చేసి ఇక్కడ కాల్చేసి మీ వాచ్ఛంద్రబాగం ఈ సమయంలో మా ఉదయములో తలములలో బాకీగా ఉండాలా మీకు మాకు మీరే సాయం చేసి పరిశుధాత్మ నడిపి సబ్బుద్ది తొలగించి మీ యొక్క బుద్ధి జ్ఞానం దిష్ణి ఊహించలే ఏ సంయ్యాకు నా వంద ఊహించలేని మేలులతుల నాయ సంయ్యా నీకు నవనం వర్ణించ గలనా నీ కార్యము వివరించ గలనా నీ మేలుల వర్ణించగలనా నీ కార్యము వివరించగలనా నీ మేలుల ఊహించలేని మేలులతు నా ఏ వందనం మేలుల తు నా హృదయం తృప్తి పరచి నావు రక్షణ పాత్ర నీచి నిన్ను స్తీను నీలుతులా హృదయం తృప్తి పరచి నావు రక్షణ పాత్ర నీచి నిన్ను స్ను ఇర్రేలు దేవుడా శ్రుతయంతూ నామమును నామూను దేవుడా నా రక్షకా రక్షుయన్ూ నీ నమూను నింపినా మేలు నాయ వంద నా దీన స్థితినిచినావు నా జీవితానికి నాదేన స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు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 మేలులతో నింపిన నా ఏకు నవందగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులను వర్ణించగలనా నీ కార్యము వివరించగలనా నీ మేలు ఊహించలేకు నా వందనీ మార్కు వార్త మొత్తీస్ వార్త వాక్యం కాలం చేస్తాం అలౌతితో ఉంది అర్థమవుతాయి ప్రభావం పదేడు అధ్యాయం ప్రశ్నించారు ఆరు దినుములైన తరువాత అతని సహోదరుడైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహాను వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతం పొందెను ఆర్ అంటే ఏడు పెట్టుకోవాలా మన ప్రభుత్వ తినం ఏడు దిన విశ్రాంతి కదా ఏడు దినం విశ్రాంతి కదా ఏడు దినం అంటే ఆరు అయినా ఆరు గట్టించి పోయింది కనుక ఏడు దిన మన ప్రభుత్వ శిష్యులకు తీసుకుపోతున్నాడు అంట ఎందుకు కుమార్ తన సేవ ఇత శిష్యులకు తీసుకుపోయి సేవ నేర్పిస్తున్నాడు ఈ క్రైస్తవ జీతంలో లేదు చాలా ఇయ్యా క్రైస్తవ జీతంలో ఇది లేదు మేమే చెప్పాలా మా పిల్లలు చెప్పాలా అని పాత నిమైపోయింది మన మన పేరు ప్రతి కదా యాజులక సమూహం మన పేరు చెప్తారు కదా రాజులని యాజిక సమూహం పరిశుద్ధ జనగం దేవుని ప్రజలు ఇది లేదు క్రైస్తల సంఘంలో ఈ క్రైస్తల సంఘంలో ఈ వాక్యం లేదు అలా పాతనేమంది ఏంది యాదకులు ఏమంది నేను చెప్పిన కదా నా పిల్లలే చెప్పాలా నేను చెప్పాలా కానీ అది పాతది గతించిపోయింది కదా అంత సంవత్సరం కొత్త అయింది కొత్తగా ప్రభు వచ్చి ఏం చేస్తున్నాడు మన యాదకుడు ప్రభు కదా మన ప్రభు జాదకుడు కనుక ఆయన చెప్తున్నాడు పాతజీ ఏమో అని కొత్త విధంగా సృష్టి అంతా స్వార్థ అవ్వాలా సృష్టి అంతా మహిమపరచాలా అలానే అందరైనా బిడ్డలే అని ఏం చేస్తుంది తన వెంట తీసుకోపోయినట్ట ఇక్కడ చూస్తే వెంటనే వెంటనే తీసుకుపోయిన కొండ మీద అంటే ఎందుకు వాళ్ళకు శిష్యులుగా తయారు చేస్తుంది ప్రభు అలా ఇది కొద్దు ఉంది క్రైస్తల సంఘంలో అక్కడ ఇది ఉంటుండే ఈరోజు మన దేశం అంతా స్వాత పూర్తిగా రక్షణ పొందుతుండే అలా చెప్ప ఇక్కడ చూస్తే ప్రభు విషయం చేసిన భూలోకలో వచ్చింది మంచి పువ్వు ఎందుకు వచ్చినట్ట పని చేశాను ప్రారంభించి అలా ఆయన నుంచి ఏం చేస్తున్నావు సేవ చేస్తానికి వచ్చానని వాస్తవం చదివిస్తుంది కనుక ఇది కొద్దు ఉంది కొద్దు ఏం చేయాలా మనం ప్రభు ప్రభు ఎట్ల చొక్కిన మనం ఏం చేయాలా ఇతరులకు సేవలు తీసుకుపోవాలా అలా నూయ్య అలా మన పిల్లలు తీసుకుపోవాలా మన భార్యలు తీసుకుపోవాలా అందరు తీసుకుపోవాలా అలా నూయ్య అందరు సేవ చేయాలా అలా నూయా ఇక ఎందుకు వారు దిన ఆరు దిన ప్రభుత్వ తీసుకుపోతుంది ఎందుకు అంటే మీరు దాన్ని నేను మంచు పెట్టే జీవన తయారు చేస్తా ఉన్నారు వెంటనే వాళ్ళు ఏం మాట చెప్పకుండా ఎండి ఇచ్చారు వాళ్ళు ప్రభు ఆకర్షించే ఎవరు దగ్గర రారు కానీ ఇక్కడ చూస్తే వెంటనే ఏం చేసిందా వలసి వాళ్ళ సంతపం చేసి ప్రభుత్వం ప్రభుత్వం తీసుకోబోయే వాళ్ళు ఎంత ఏం చేస్తున్నారు రూపాంతం పోతున్నారు ఏం పంటారు రూపాంతం అంటే ప్రభు చెప్తుంది మీరు ఇట్లా చేసి ఆరం చేసి మన మోసబి రూపాంతం పొందిన కదా కొండ మీద పోయి మన మోసబి రూపాంతం పొందినడు కొండ మీద పోయి అనేక విషయాలు కూర్చొని కొండ మీద అనేకే చూపిస్తున్నాడు కొన్ని కింద చేసిన మన గొప్ప జనం ఏమిటి నేను చూడలేకపోతున్నాను ఎందుకు ఎందుకు ఆ కాలంలో ఆ విధానం ఈ కాలంలో ఏమింటాడు రూపాంతరం పొంది ఇచ్చు బ్రదర్ ఆయన ఆయన ముఖము సూర్యుని వాళ్ళే ప్రకాశించను ఆయన వస్త్రములు వెలుగు వల్లే తెల్లని వాయను అలాది ఇంత గొప్ప వెలుగు చూసి వాళ్ళు ఏమున్నారంట ఇంకా సరీ సేతుగ్రహం అలా ప్రభు ఎందుకు తీసుకుపోతుంది ఎందుకు అంటే ఒక సేవ విధానం నేర్పిస్తుంది మీరు నేనున్నాక మీరు ఇట్లా చేయాలని చూపిస్తున్నా ముఖం ఇంకా తన బట్టనంత అయింది వెళ్తురాయను అయింది ఇక్కడ చూస్తూ ఇక్కడ ఇదిగో మోస వారి వాళ్ళు మాట్లాడుతుంది అనుకో ఇక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతు లేదు కానీ మాట్లాడుతూ కొన్ని సొంత నాకు వచ్చింది కొన్ని మాట్లాడుతూ ఇందేలేదా ఇంత ముందు కొత్త వచ్చినప్పుడు వచ్చింది కొన్ని దర్శనలు అనరా ఇంకా అప్పుడు పేతురు మనం ఇక్కడ ఉండటం మంచిది నీకు ఇష్టమైతే నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి మోషేకు ఒకటి ఏలియాకు ఒకటి మూడు అర్ణశాలలో కట్టుదునని యేసుతో చెప్పాను అలా మోసే మనం ఏలియా అది గ్రహించే ఉన్నాడు పేదరు మన అక్కడి కదా అక్కడ నుంచి మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోయిండ్రు కానీ గ్రహించు ఆ దర్శనం గ్రహించిలో ఉన్నాడు లేదు ఏమంటారు మనం ప్రభావం ఇచ్చేసి మంచిది అని ఇక్కడ నుంచి ఆలోచిస్తున్నాడు పేతను ఈ లోకమే ఈ లోకమే ఆలోచిస్తున్నాడు పేసను ప్రభు ఇట్లా చూస్తున్నాడు అది ఇంకా ఇంకా ఎదుగలే ప్రభు చూస్తున్నాడు చూసి అక్కడ చూసాం మనం ఇక్కడనే ఉంటాం పద్మశణ కడదాం అతడు ఇంకను మాట్లాడుతుండగా ఇంకా మాట్లాడుతుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆకాశ ఆ మేఘములో నుండి పుట్టెను పడిపోయిందట చెప్తుంటే సేవ విధాలు నేర్పిస్తున్నాడు ఇంకా మంచు పెట్టదు అలా మాట విలేదు తండ్రి ఆయన వచ్చి చెప్తున్నాడు అలా అప్పుడు చూస్తే శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిరి భయపడగా భయపడగా వచ్చి వారిని ముట్టి లేండి భయపడకూడదు అని చెప్పాను అమ భయపడే వాళ్ళు భయం వచ్చేసి వెంటనే ఏంటంటే వెనుగ ముగట శరీకి ఉండలేదు వాళ్ళలో భయం వచ్చి మళ్ళీ దేవుడు వచ్చి వాళ్ళకి బలపడుతుంట ముట్టి బలపడుతుంది లేండి భయపడకండి భయపడుతుంది ఇంకా వారు కన్నులెత్తి చూడగా ఏ స్థితంగా మరి ఎవరినూ వారికి కనబడలేదు కనబడలేదు అంటే పేతురేముఖంగా ఉన్నాడు అలా పాల్తాక స్థితిలో ఉన్నాడు పేతుడు అలా అచ్చ దేవు అదే పదిలా జుజం ఇంకా పదిలా ఏడు ఎనిమిది జ్యుజంట్ ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మను వెళ్లగొట్టుకును ప్రతి విధమైన రోగులను ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచకును వారికి అధికారం ఇచ్చను అందరికి పిలిచి ఏమంటుండదు యోగులకు స్వచ్ఛపరచడానికి అపరితీ నిలబడతానికి వాళ్ళకు అధికారం ఇచ్చిండు అలా ప్రభు ఇచ్చిన అధికారం మన మన పొందు తండ్రి ఇచ్చి అధికారం కొను మన ప్రభు ఆయన భూలక సేవ ఇస్తుంది మన తండ్రి వెనక ఆయన అధికారం ఇచ్చిండు ఇంకేముంటు ఆ పన్నెండు మంది అపోర్లు ఏ ఏమనగా మొదట పేతురనుబడిన సీమోను అతని సహోదరుడు ఆంధ్రేయదయ కుమారుడుగు యాకోబు అతని సహోదరుడు యొహాను ఫిలిపు భర్తలోమాయి తోమా సుంకరేన మత్తమారుడుగు యాకోబు తద్దయనను మారు పేరు గల లెబ్బయి యుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరేతి యువదే చదు ఆ పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళకూడి అన్ని జడి సమరేల ఏ పట్టణంలోనైనా ప్రవేశింప ప్రవేశింపకుడి గాని ఇజ్రాయేల్ వంశంలోని నశించిన గొర్రెలు ఎద్దకే వెల్లుడి కలరి ఇజ్రాయలు వంశంలో నశించి గొర్రెలెత్తు వెళ్ళుడి కలరు ఇక్కడ అన్ని జరుగుతు వెళ్ళకూడదు మీరు ఇప్పుడు ఇక్కడ వెళ్ళాలని ప్రభు వాళ్ళకు ఆగ్రహిస్తున్నారు మీరు ఎక్కడెళ్లాలని నేను చెప్తున్నా దాని ప్రకారం మీరు ఎల్లుడి అని ప్రభు వాళ్ళకు ఆగ్రహిస్తున్న పది పది మంది కదా పన్నెండు మంది వెళ్ళు పరలోక రాజ్యం సమీపించుడి అలా పరలోక రాజ్యం సమీపించింది అలాగే అందరు దేవుని యొక్క రాజ్యంలో చేరాలా అలాగే ప్రభు ఒక రాజ్యం ప్రభుత్వ అందరూ చేయాల రాజ్యం కావాలా అంటే దేవుని యొక్క రాజ్యంలో రావాలని మీరు ప్రకటించండి ఇప్పుడు సంపూర్ణయింది కనుక అందరు రావాలా అంటే ప్రభు ఒక సేవ ఎట్లుందంటే నేను ప్రకటించిన మీరు ప్రకటించాలా మూసుకోవద్దు ఉండద్దు అది అది రోగులను స్వస్థపరచుడి అలా రోగులు స్వచ్ఛపరచు ఎందు ఎందుకంటే రోగులను స్వచ్ఛపరచి చూస్తాం మనం ఈరిమేలో చూస్తాం సెవెంటీన్ ఉంటది భయంకరం వ్యాధి రోగస్థులు ఉన్నది అలాగే పాపం పాపం ద్వారా ఏమిటి తల్లి తన సరిగ్గా పుట్టినకు పాపంగా పుట్టి కల పాపం ద్వారా రోగ మనం మనకు తెలుగు మన ఆత్మ రోగంతో ఉన్నది ఈయన చెప్తాడు అది భయంకర వ్యాధి గలది మనకు తెలియదు అలా చరంగ స్వస్థడిపోయి ఈయననే ఎవరు విడుదల ఇచ్చారు అసలు అది రోగులకు స్వస్థపరిచూడి చనిపోయిన వారిని లేపుడి ఓ నిజంగా చనిపోయేవాళ్ళ ఈ లోపం అంతా పాపంలో పాపంలో వాళ్ళు నిజిరుస్తుండ్రు వాళ్ళు పాపంలో నిదిస్తుండ్రు వాళ్ళు తెలియదు ఇంతకుముందు మనమే ఉండే పాపంలో ఏమో బతుకుతుండ్రు ఈ లోకంలో సరిగా మరి కానీ వాళ్ళ ఆత్మ ఏమింది చనిపోయింది ఆదం ఏమైంది ఆ పాపంతో ఏమైంది మీరు తినగనే సత్యుడతారు అందుకే సత్యం కావాలి ఆత్మలో సచిపోయినారు సరిగా వాళ్ళు బతుకుతుండ్రు వాళ్ళు ఈ వాక్యం జీవవాక్యం పోతే వాళ్ళ యుద్యంలో వాళ్ళు ఉదయం స్వచ్ఛ పడుతుంది ఏ శుభ్రం అంగిస్తే వాళ్ళ పాపం క్షమించబడుతుంది వాళ్ళు దేవుడు వాళ్ళు ఉదయంలో జీవించబడుతుంది దయ్యములను వెళ్ళగొట్టు దయ్యం ఎడబడతాడు లేదు నిషా బ్రదర్ ఒక్క నిషం బ్రదర్ ఒక్క నిషం చనిపోయిన వాళ్ళని లేపడి కుష్ఠ శుద్ధులుగా చేయడి కుష్టి రోగులు శుద్ధిగా చేతి రోగులు ఇంకా కుష్టి శుద్ధి చేయండి దయ్యములను వెళ్ళగొట్టుడి ఉచిత మన పేర్లు చూస్తుంటాను అపోకాలం సింగారం గేట్ కాడ ఒక కుంటోడు ఉంటాడు నాకు కలిగింది నిమిస్తున్నా ఏమిచ్చినావు కలిగింది వేస్తున్నాము ఇచ్చిన కుంటోచి నడుచుకున్నాడు ఆయన లేదు ఆయన ఈ లోకంలో జీవించాలా ఈ లోకంలో ఉన్నది ఎప్పుడు చూసమచ్చు ఆయన ఆత్మీయత చెంది దేవుణ్ణి శుద్ధించి తన మందిలో ఘనపడతపోయినాడు కేసు పోతం చేస్తూ నదా చేసి మాట ఇక్కడ కలిగింది హిందీ లేదు బంగారం లేదు కనుక మనకు కలిగింది ఇస్తాం ఏం కలిగింది అలా నీలో కలిగించే ఈశ్వరం స్వస్థదించే శక్తి నీలం చే వాళ్ళబడాలి వాడబడితే ఇంతమంది దేవుడు ఇంకా అనేక రాష్ట్రాలు చూపిస్తాడు కైస్వరం కలించే లేక గురించప్పుడు మనకి ఈ అవకాశం ఇస్తుంది దేవుడు మన మనం మన బాధ్యత మను సరే బేర్ మనం ఒక్కొక్కరుగా ప్రార్థనలో సమయం గడుపుతాం వన్ బై వన్ ప్రార్థన చేస్తాం చేస్తారు చేయండి సార్ ప్రార్థన భ నిలు ఎక్కలేని బంధనాలు కృతజ్ఞతలు స్తోత హలడియా ప్రభా దేవాసూప్రభ మరి యొక్క సమయంలో కూడా ప్రభావ మీరు మాతో ఉంది ప్రభా వాక్యం చిత్రం మాట్లాడిన ప్రభా నికులు ఎక్కలేని బంధనాలు అయినా దేవాయేసూ ప్రభా ఏదైనా కాని ప్రభావి నుంచి వచ్చింది ప్రభా యసు ప్రభా నిని బంధనాలు ప్రభా కృతజ్ఞతాస్థుతులు స్తోత హలడియా ప్రభా దేవాసూప్రభ మా ఆత్మీయమైన జీవితంలో కూడా ప్రభా మరి నీ యొక్క వెలుగు చిత్రం మేము దింపబడాలా ఇతరులకు ప్రభా నీ యొక్క సువార్త ప్రకటించాలా నీ యొక్క వెలుగు ప్రభా నీ యొక్క మేము ప్రకటించేవారు లేక ఇంకా మాకు తయారు చేసిన ప్రభా ఏ సుప్రభా మరి ప్రతి ఒక్క దాంట్లో కూడా మరి నితం ఏ విధంగా ఉందో ఆ విధంగా కలిగి మేము జీవించాలా ప్రభా ఏ సుప్రభా మరిన్ని చిత్తం ప్రకారం మమ్మల్ని నడిపించండి ఆయన ఏక్కడైన వందనాలు దేవాయసు ప్రభా మరి ఎంతో మంది ప్రభా రోగులున్నారు ప్రభా ఆ యొక్క ప్రభా నీ యొక్క హస్తంతో తాకండి ముట్టని సంపూర్ణమైన స్వాస్థత వారికి దయచెంతండి దేవాయేసూ ప్రభా నీ యొక్క ఉగ్రత చల్లచమని మేము అడుగుతున్నాం ప్రభా దేమాయేశు ప్రభ కనికరించండి దయ చూపించండి ప్రభా ప్రేమ చూపించండి ప్రభా అలాంటి ప్రజల పట్ల ప్రభా ఏసుప్రభా వాళ్ళకి ఏది తెలియదు ప్రభా ఏసుప్రభా అలాంటి బిడల్ చేత నువ్వు ప్రభా యేసుప్రభ నువ్వు మాట్లాడే దేవుడు తండ్రి దేవా ప్రభా మా జీవితంలో ప్రభా ఎన్నో అద్భుతాలు ఆచారాలు చదివించిన గొప్ప దేవ మీకు లెక్కలిని బంధనాలు కృతజ్ఞతలు స్థూత ప్రభా దేవాళ్ళ ప్రతి ఒక్క ఆత్మని సీకి రావడం ప్రభా అన్ను గలమించండి ప్రభా ఏ ప్రతి ఒక్క బిద గు ప్రభా సత్యమైన ప్రభా యేసుప్రభ ఇంకా ఎంతమంది ప్రభా మరి సేవకులు వాళ్ళందరినీ కూడా ప్రభా మీరు దీవించండి ఆశీర్వాదం చేత ప్రభా నీ యొక్క కృపా వరల చేత నింపని ప్రభా నీ యొక్క సువాతి ప్రకటించడానికి ప్రభావ నడిపించను ప్రభా నీ యొక్క హస్ తో నీరుగా ఉంచం ప్రభా నీకే సౌత్యం నీకే మన దేవాతు ప్రభా ఈ యొక్క వాక్యం పట్టుకొని మేము ముందుకు వెళ్లాలా ప్రభా ఏతు ప్రభా మేము దేనిక తొలగిపోవద్దు ప్రభా రైటే కానీ లెఫ్టే కానీ ప్రభా మేము తొలగిపోవద్దు ప్రభా మరి మేము నడవాల ప్రభావం చూసుకుంటే మేము నడవాల ప్రభా మేసి చూడద్దు ప్రభా ప్రభా నుంచేలాగా ప్రభా మరి అందరినీ తయారు చేసుకోమని ఆమె పరిశుద్ధ గొప్ప దేవ సర్వశక్తిమంతుడు సర్వోన్నతున్నాయి కాపాడినయి తండ్రి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకొని మమ్మల్ని సజ్జీలకు వెళ్ళి పెట్టుకున్నారు ఆయన తివారాత మమ్మల్ని కాపాడి దినానికి ప్రభావ మీకు నూతనమైన కృపను మాకు అనుగ్రహించినారు దాన్ని బట్టి నీకు వందాల ప్రాభా నీకే కృత నీకే స్థుతులు స్తోపా మీకు నూతనమైన అభిషేకం అనుగరించి నడిపించమంత అధిష్టం అయినా ఈ దినవంత ప్రాభా మీరే మాకు సహాయకులు కూడా నడిపించమంత ఆదిష్టమైన వాక్యందర మీరు మాతో మాట్లాడ ప్రాభ నా దేవానికి వందలేసయ్య ఆరో దినములు తర్వాత ఉన్నప్పుడు ఏడో దినములు ప్రవేశించాలా అని విశ్రాంతిలో ప్రవేశించాలని మీరు వాక్యం ధర్మతో మాట్లాడడం నా దేవా శిష్యులు ప్రభావ వాళ్ళు ఆరో దినములేని ఉన్నారు ప్రభావ కాబట్టి ఏడో దినములు సంపూర్తిలో ఎదగాల ఏ విశ్రాంతిలో ప్రవేశించాలనే వాక్యాన్ని మీరు సూచిస్తున్నారు ప్రభా ఆయన మీ యొక్క రూపంతో పొందుతాం మీరే నిజమైన దేవుడని మీరే దైవ కుమారుడని ప్రభా మీరు అక్కడ ప్రత్యక్ష పరుచుకున్నారు ప్రభా నీకు వందాలి నా ప్రభా నా తండ్రి ఏ సయ్యా నీకు వందాలి ప్రభా నాదేవా శారీరకంగా జీవించేవాళ్ళు ఆ దర్శనం చూడలేకపోయినారు ప్రభావ పేతులు వ్యూహాలు యాకోబులు అక్కడ పడిపోయినారు ప్రభా చూడలేకపోయినారు దర్శనం శరీరంగా ఉన్నారు కాబట్టి కాబట్టి మిమ్మల్ని సంపూర్ణంగా మేము మీతో పాటు సంభాషించాలా ఏలియా మోస్ ఎట్లా మాట్లాడినో మీతో అట్లా మేము కూడా మాట్లాడాలని విధానం మీరు అక్కడ చూపిస్తున్నారు వాకేందర ప్రభా వేసి ఆ సిద్ధికి మేము ఎదగాల ఆత్మలో ప్రభావ వాళ్ళ ఇంకేమైనా శరీర బలహీతలుంటే ప్రభావ మీకు ఆయస్థకరమైన తొలగించండి ప్రభావ సంపూర్ణంగా ప్రభావ ఆ విశ్రాంతి మీరు ప్రవేశించాలా ఆ ఆ ఆరు దిన ఏడు దినములు అన్నప్పుడు ప్రభావ ఆరు దిన తర్వాత ఏడో దిన ప్రభావాలను తీసుకెళ్ళారు కొండ మీదకి ప్రభావ కాబట్టి మేము సంపూర్ణ స్థితికి ఎదగాలని మేము మరోసారి మీరు మాతో మాట్లాడినారు ప్రభానికి వందాలనీసరం ఎదుగులాగా సహాయపడండి ఆ రీతిగా ప్రభా శత్రు బలం అంతటి మీద మీరు మాకు అధికారం ఇచ్చినారు ఆ పైన శిష్యులు అపస్తులకు ప్రభావాళ్ళకు అధికారం ఇచ్చినారు ప్రభా నీకు అన్నారు రోగుల మీద స్వస్థత పొందాలని ఓ ప్రభా గు వాళ్ళు కుంటి వాళ్ళు మూగ వాళ్ళు అందరిని ప్రభావ స్వస్థపరచులని మీకు అధికారించినారు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వార్త ప్రకటించమన్నారు ప్రభావ నాదేవి అనేక శుద్ధులకు చేయమన్న కుంటి వాళ్ళు ఓ ప్రభావ లేపమన్నారు చనిపోయిన తిరిగి లేపన్నారు ప్రభా ఆత్మీక చనిపోయిన వాళ్ళున్నారు ప్రభా అయినా చనిపోయే స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ప్రభా అలాంటి వాళ్ళ కోసం కూడా మీరు ప్రార్థనలు చేస్తే వాళ్ళు అని మీరు ఏ ఒక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు నీకు ఈ వాక్యం ఆ రోజు నశించిపోయిన గొర్రెలు ఉన్నాయి ఇస్త్రాల వంశంలో కొన్ని నశించిపోయిన గొర్రెలు ఉన్నాయి ప్రభా వాటి వెతికి మీరు సన్నిపు నడిపించాలా అలాంటి సేవా జీతంలో అందరూ నడిపించండి ప్రభావ మీరు ఆకుడు బహు సమీప మీరు సిద్ధపడాలా అనీకులు మీరు సిద్ధపరచాలా ప్రభా నా దేవా పర్లోకరాజ్యం సమీపించింది ప్రభా మారుమని స్పందని పత్రుకను మేము ప్రకటించాలా ప్రభా అరణ్యంలో ఒక కేకలాగా ఉండాలా ఎలిగెత్తి ఈ లోకమైన అరణ్యంలో మేము ప్రకటించాలా ప్రభా బాపిస్మితి యోహాను ప్రకటించు పర్లోకరాజ్యం గురించి మీరు ప్రకటించిన ప్రభా ఆయన ఈసయ ఎన్నో విషయాలు చెప్పినారు పర్లోక రాజ్యం గురించి మేము కూడా ప్రభావిత విషయాలు అన్నింటి గొప్ప జన సమయం పంచుకోవాలా అనేకలు మీరు వార్త ప్రకటించాలా ప్రభావ ప్రతి ఒక్క బిడ రక్షణ మార్గంలోకి రావాలా తండ్రి అలాంటి అభిషేకాలు అనుగ్రహించినారు ఓ ప్రభాక అధికారం అనుగ్రహించినా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ ప్రవచన వరం నియోజనవరం స్వస్థ వరం ఓ ప్రభా కృప వరాలు మాకు అనుగ్రహించినారు నీకు వందాలు ప్రభావ సంపూర్ణంగా మేము విశ్వసిస్తున్నాం ప్రభా అడిగిటి ఉన్న వాటిని పొంది ఉన్న నమ్ముడు అన్నారు సమస్య మీరు మాకు అనుగ్రహించి మేము పొందుకున్నాం ప్రభావ తండ్రి విశ్వాసంతో ప్రభా మీ ముందుకు పోలగానే సహాయపడండి గ్రూప్ లో ప్రతి బ్రదర్స్ కుటుంబాలను మీరు దీవించండి నూతనగా అభిషేకించి మీకు గొప్ప సాహసులుగా నిలబెట్టుకోమని ప్రార్థిష్టం నా దేవాల గృహాల చుట్టూ ప్రభావల చుట్టూ కుటుంబం చుట్టూ అగ్ని కంచుడు ప్రభావ మమ్మల్ని ఏం చేయలేక ప్రభు వాటి కుటుంబం ప్రభావేసు క్రీస్త గర్భిస్తున్న సైతాన దురాత్మ ఏ కుటుంబం ముట్టడానికి వీలేదు ఏసు క్రీస్తాపిస్తున్నా ఆ కుటుంబాన్ని పిల్లలు ముట్టడానికి వీలేదు సైతాన ఏసు క్రీస్తా నా దేవాన్ని వెళ్లిపోవల్సిందే ఏ నా దేవనా నా ప్రభావ మీరు గొప్ప కార్యం నా దేవనా ప్రభావ వాక్యములో ప్రార్థనలు ఆరాధనలు మీ సంపూర్ణంగా మేము నూతన స్థితికి మేము ఎదగాల ప్రభావ అంచలంచెలుగా మీ వాక్యంలో మీ జ్ఞానములు మేము సంపూర్ణంగా మేము ఎదగల ప్రభావ సంపూర్ణకు ఆయన ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి మీరు సాగిపోతూనే ఉండాల ప్రభావ ఎందుకంటే మీరు ఆ గలలో ప్రాంతం నుంచి పొద్దునంత ప్రభావ సేవ చేసే వాళ్ళు సాయంత్రం ఆ గీతమైన తోడు ప్రార్థన చేసేవాళ్ళు ప్రభావ ఎన్నో విషయాలు ప్రభావ మీరు పొందుకోని ప్రభావ తెల్లవారు అందరికి బోధించడానికి ప్రభావ కాబట్టి మీరు ఒక సేవకుల్లాగా అనిపించి ప్రభావ తండ్రి దగ్గర మీరు వేడుకున్నారు తండ్రి బయలుపరిచిన సత్యం అంతటిని మీరు ప్రకటించినారు నా తల్లి బయలుపరిస్తేనే కానీ నా అంతటి నేనేం మీరే తండ్రి అయ్యి ఉండి ప్రభావ అడితగా సంబోషిస్తారంటే దినం మేము కూడా ప్రభా మీ దగ్గర మేము మీరు ఏ రీతిగా ప్రార్థన చేసి ఒక విషయాలు పొందుకున్న అట్ల మీ మేము పొందుకోవాల అనే విషయం మీరు అక్కడ మీరు నాకు మాకు నేర్పించినారు ప్రభా నీకే కృతజ్ఞతలు అర్పించుకు మేము కూడా ప్రభావ రాత్రి ప్రార్థన చేయాలా పగలంతా ప్రభావ మాకు ఎక్కడ అవకాశం ఉంది అక్కడ మేము స్వార్త ప్రకటించాలా ప్రభావ మీరు ఎక్కడ నడిపిస్తే అక్కడ ప్రకటించాలా ప్రభావ మీరే మాకు సహాయకులు నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేను ప్రభా ప్రతి ఆటంకాలున్నీ శరీర బలతలు కొట్టివేను ప్రభావని షేదించుకుని ముందుకు పోవాలా మీరే మాకు సహాయకులు నడిపించండి నా తండ్రి దేవా దేవ మీరు మమ్మల్ని బలపరచపోతే మేము ఏం చేయలేము ప్రభా కావులు భక్తులు చెప్తున్నాడు ప్రభావ నన్ను బలపరచవాన్ని సమస్తం చేయగలను అని మమ్మల్ని బలపర్చమని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరూ నేను సమస్తం చేయాలా ప్రభా మీ మహిమ కొరకు చేయాలా నిన్ను మహిమపర్చిన కొరకు మేము చేయాలా ప్రభా అలాంటి సేవా మమ్మల్ని అందరు నడిపించాను ప్రభావ ఆయన రత్నకుమార్ బ్రదర్ వచ్చి ప్రార్థిస్తున్నాం ప్రవా బ్రదర్ ప్రభావ మీ కంచి వేని ప్రభావం యాక్సిడెంట్ అయింది ప్రభావం సంపూర్ణమైన స్వస్థతను దయచేమని ప్రార్థిస్తున్నాం ఆ ఎముకల్లో కీలలో మీ రక్తాన్ని ప్రోక్షింపు చేయండి ప్రతి అనారోగ్యాన్ని ఏ స్థానం కొట్టివే ప్రభు సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు నామమున హాలూయా తండ్రి మీరే స్వస్థ పరిచయం మహిమనుందండి తను చేసే పరిచయం దీవించి ఆశీర్దించండి అగ్ని కంచర్ కుటుంబం చుట్టూ వేయండి ప్రభావా సండే స్కూల్ నడుస్తుంది పిల్లలు కూడా మంచిగా మీ భయభక్తులు పెరగాల ఆ తల్లిదండ్రులు రక్షణ పొందాలి పిల్లల ద్వారా ఇంకా ఎన్నో ఆత్మలు వస్తున్నాయి అక్కడ ప్రభావలు అందరూ రక్షణ పొందాలా ఒక ఆత్మగా నశించిపోద్దు ప్రభావ ఆ సిరుపుల ప్రాంతం ఆ చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాలంతటి తో వార్త విస్తరింపు కావాలా మేము ఓ ప్రభా మే ఒక విత్తనం వేసినాం అక్కడ ప్రభావ తండ్రి ఆ విత్తనం మీరు మొలకిచ్చించండి ఆ బిడ్డ ప్రభా ప్రయాసపడుతుండగా మీరు బలపరచండి నడిపించండి ఆటంకాలను కొట్టివేసి ప్రభా అక్షన్ ఆ బిడ్డకు అనుగ్రహించి కుటుంబానికి అనుగ్రహించి మీరే కాల్చి కాపాడమని ప్రార్థిస్తున్నాం విజయవాడ తాకి స్వస్థపచ్చి ఓ ప్రభావ చేయిస్తున్న నరాన్ని వేసిన గర్దిస్తున్నాం నారమాస్తున్నా నీకు ఆజ్ఞాపిస్తున్నా నార్మల్ పొజిషన్ రావాలా ఏసుక్రీస్తున్నావు నీకు ఆజ్ఞాపిస్తున్నా బ్లడ్ సర్క్యూస్ సంపూర్ణంగా నార్మల్ కావాలా ఏసుక్రీస్తున్నా నీకు ఆజ్ఞాపిస్తున్నా ప్రభావ మీరే స్వస్థ ప్రచండం పొందండి రేపు మార్నింగ్ ప్రవా అక్కడ టూర్ కి నా తండ్రి టూర్ కాదు ప్రవా మీకు స్వార్థ పని కొరికి మేము వెళ్తుండగా ప్రవా ఒక మీరే ముందుగా వెళ్లి ప్రవా ప్రాంతంలోనే ప్రతి ఆటంకాలు కొట్టివేయండి మీరు దూతను ముందు పంపుతున్నారు ప్రభావ మీరు సరళం చేయండి మేము పో మార్గంతో సరళం చేయండి మీ ఆత్మ నడిపి కనికరించండి అక్కడ గొప్ప విశేషమైన అద్భుతాలు మీరు జరిగించండి యేసు క్రీస్తున్నాము మహము పచ్చబడాల ప్రభావ అనీకు రక్షణ పొందాలా ప్రతి హృదయంలో మీ వాక్యం నాటబడాలా విశేషమైన అద్భుత కార్యం జరిగించండి ఇప్పుడు వాక్యం ద్వారా మాట్లాడిన ప్రభావ మీరు అధికారం ఇచ్చేది ప్రభావ అధికారం మేము వాడుతుండగా మీ మై అర్ధమే విశేషమైన అద్భుతాలు అక్కడ మీరు జరిగించి ప్రతి ఒక్క బిడ రక్షణ నడిపించి పాలక రాజ్యం సమీపించిన స్వార్థమే ప్రకటించాలా అనేక మీరు శిష్యులుగా చేయాలా అలాంటి సేవా చిత్రులు మిమ్మల్ని అందరూ నడిపించి గ్రూపులో ప్రతి బ్రదర్స్ వాళ్ళు సిస్టర్స్ వాళ్ళ కుటుంబాలందరు మీరు ఆశ్వించి మీకు కొరకు గొప్ప సాక్షులు పెట్టుకుని ఆయన వ్యాక్సిన్ బారించుకోవడం ప్రభావా గొప్ప జనం కాపాడిన ప్రభావా ఎట్లా ప్రార్థించాలో ఓ ప్రభావ మాకు నేర్పించండి ప్రభావ నీకు వందలు ఇస్తే ప్రభుత్వ మేము ఒక విధానం చూపించాలా ప్రభావ ఆ వ్యాక్సిన్ ప్రభావ ఒకవేళ బాడీలోకి వెళ్తాది ఏసీ న్యూట్రలైజ్ కావాలా ఓ దేవా ఆ వ్యాక్సిన్ తో మేము మాట్లాడాలా ఆగ్నిస్తో మేము మాట్లాడాలా అది రిటెక్ట్ చేయాలా ఆ డిఎన్ఏ ని ముట్టడానికి వీలేదు ప్రభావ డిఎన్ఏ ప్రార్మార్జిస్తున్నారు ఓ ప్రభా డిఎన్ఏ మేము మాట్లాడాలా ప్రభావాగ్నిస్తో మేము మాట్లాడాలా ఓ ప్రదే అది నూట అదే మామూలు న్యూట్రల రావాలి యూరిన్ రూపంగా బయటకెళ్లిపోవాలి ప్రభావం పాయిజన్ ప్రభావ బాడీలు ఎలాంటి అవయాలను టచ్ చేయడానికి వీలేదు ప్రభావ ఇష్ట విషయాలు ప్రభావం ఎట్లా ప్రార్థించా ప్రభావ గొప్ప జనం నేర్పించాలా మీరు మాకు చూపించిన ప్రభావం అనేక మేము పంచుకోవాలి నేర్పించాలా సత్యంలో వాళ్ళందరూ నడిపించాల ప్రభావ అలాంటి సేవా జీతంలో మమ్మల్ని అందరు నడిపించి మీరు ఆఖరు సిద్ధపరచుకున్న ఈ దీని అంతా మీ సాయం చేత నడిపించి ప్రతి పని వాటి అంతలో మాకు సహాయకులు నడిపించి ప్రతి శోధం మీద విజయం అనుగ్రహించి దుష్టి ప్రభావ వాటి రకరకాలుగా క్రియేట్ చేస్తున్న ప్రభావ ఎన్నో ఆటంకాలు పెడుతున్న వర్క్ ప్లేసులలో ఎంతో భయంకరంగా శోధిస్తున్న ప్రభావ సైతన తురాత్మ యేసుక్రీస్తున్న గర్భిస్తున్న మనుషులు పనిచేస్తున్న దయ్యమా సైతాన అడ్డు తప్పుకు ఆ పనులు వర్క్ ప్లేస్ లో ఆ ఇంటి గల ఓనర్స్ వాళ్ళు ఎవరిని ముట్టడానికి ఎవరు వాళ్ళు ఉండడానికి వీలేదు స్థానంలో గద్దిస్తా వాళ్ళ నుంచి ఇడిచిపెట్టుకో ఆ ప్రాంతంలో సమాధానం కలుగునుగాక ఏసు పరిశుద్ధ నామూన ఆమె గొప్ప కార్యాల జరిగించింది మీరే మాకు అందరు సహాయకులు నడిపించి ఈ శ్రమల కాలంలో మేముంటున్నాం ప్రభావ ఎవరు కూడా ప్రభావలించబడకుండా ఎవరు కూడా ప్రభ పడిపోకుండా ప్రతి బిడ్డను స్థిరంగా ప్రభా మీలో మీ సంపూర్ణతలు మీ సత్యంలో స్థిరపరచబడి ప్రతిష్ఠింపబడి ప్రభా సత్యముల నుంచి ముందుకు పోయి అన్ని కుళ్ళు సత్యములను నడిపించి సేవుకులుగా తయారు చేయమని మీరు ఆఖరికి మనందరూ సిద్ధపరచుకోమని త్వరలో రానున్న యేసు క్రీస్తు పరిశుద్ధ నామూన ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ చేయండి బ్రదర్ శుభం విశుప్రభు నా పౌల గురి వైపు పరిగెత్తు సుప్రభ మా పరిపండు ముందు పోతేనే ఉండాలని శుప్రభ నా దీవానికి శోధ్యం చేశాం అలాది అవే సుప్రభ నా జీవానికి కలికరించండి ఆత్మచర్య జ్ఞానం చేసండి నా జీవానికి అలా తీవ్ర స్వార్థ పోవాల రోజు అపోసరం జరిగింది ఈ కరెంట్ మీరు జన్మించండి సేవలు జరిగించండి వాళ్ళని మార్చే ఆత్మ తెలియండి సరస్వతిని నడిపించండి నా జీవానికి ప్రతి సంఘాలు సరస్వతి రావాలా అలాది అనా జీవానికి మోసపోయి విడుదల పొందడా వైరస్ వ్యక్తి వృత్తి సాధి స్వచ్ఛపరచని వాళ్ళకి ఆక్రమించారు వాళ్ళ ఆత్మ వాళ్ళకి రక్షణ పొందడా ఎంతో మంది వైరస్ చచ్చిపోయింది ఆ ఇడుగుల కుటుంబం వ్యాప్తం చేసుకుని ధ్యానం చేశని వీర దేవుడిని మార్చడండి అలా రోగులు స్వచ్ఛపరచండి ఆ ప్రతి హాస్పిటల్ ప్రభావం ఖాళీ అయిపోయా రోగి ప్రభావం బెడ్ నుంచి అలాగే నీకు ఒక రక్షణ పొంది శుభించాలా నాదే వాళ్ళ డాక్టర్ మార్చండి నాది మా దగ్గర గురుకులు ఎంతో మంది రాలేదు వాళ్ళు తాకలు పెట్టండి ఆత్మ బలం తిండి ఆత్మ కుమూర్చం పడతావా అలాగే నూనె కాలం దగ్గర మీకు శుభాత్మకని పది బిడ్డ అలా పది కులము సేవ రాక సమీపించింది బైక జనాల్లో సంపర్కాల ఉండవు అలాగే నా దేవారిని శోధం చేస్తాం మీ తీవ్ర మీరే నడిపించి అలాగే అన్ని రకాల శుభ్రపరుచుకొని ఈ వైరస్ వచ్చింది కనుక అది ఎవరికి తాగకుండా అది మీ యొక్క ఆర్జ ఇ కలిగించి ఆ బిడ్డలకు పడకుండా ఆ బిడ్డలతో మాట్లాడి ధ్యానం తెచ్చుని రక్షణ తెచ్చుమని రక్షణ అలాగే ప్రతి చోట పోవాలని వస్తుంది యేసు కృప పిల్లలు చూపించిన కృప అలాగే మరొక అమీన్ తప్పటి ప్రేర్ చేసి దేవుని ఒక కృప శలం ప్రతి కుటుంబంకు మా కుటుంబంకు ప్రతి బిడ్డకు సభాకాలం చోడు అమీన్ మెయిన్ ప్రెజర్ ప్రెజ రాస్తారు సార్ ప్రెజర్ రాస్తారు సరే సార్ ప్రజలు రాస్తారు